ం శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణయమరం లోకశంకరం బంధశేన్మాన సద్వైత అదేనా అశ్లోకోేన శామ్యభ్యసేగమేవాక బ్రహ్మజ్ఞానే వద ఇది పూర్వపక్షం ఈ పూర్వపక్షాన్ని ఈ హఠయోగుల యొక్క పూర్వపక్షం ఈ యోగము అనేది హఠయోగము శరీరము మనస్సు దీని ఫోకస్ ఉంటుంది యోగంలో శరీరము మనస్సు ఇప్పటిదాకా చెప్పిన యోగం ప్రసక్తి వేరు ఈ పైన చెప్పబోయే యోగ ప్రసక్తి వేరు దీన్ని దాన్ని మీరు కన్ఫ్యూజ్ చేసి ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఏం చెప్పాను మీరు యోగాన్ని టేకప్ చేయండి ఏం చెప్పాను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను ఈ హఠయోగలకు ఏమీ తెలియదు అని చెప్పబోతున్నా దీన్ని దాన్ని కన్ఫ్యూజ్ చేయకండి ఓకే యోగము శరీరానికి మనస్సుకి అవసరం ఆ లెవెల్ దాటితే యోగం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఆ పాయింట్కి వస్తున్నాం సో ఇంతకు ముందు ఇచ్చిన మెసేజ్కి దీనికి సంబంధం ఏంటి సో ఇప్పుడు బంధం ఏమిటి జీవ సృష్టియే బంధము అని మనం తేల్చి ఈశ్వర సృష్టి వల్ల ఎవరికి ఏమీ బంధము లేదు ఇప్పుడు చెట్టు ఉందనుకోండి చెట్టు ఎవరిని బంధించరు కానీ నా చెట్టు అంటే బంధం ఎంత బంధం ఉంటుంది ఇప్పుడు చెట్టు ఉందనుకోండి ఆ చెట్టు కొమ్మలు ఇటు అటు మీరు కాంపౌండ్ వాళ్ళు కడతారు ఈ కొమ్మలు వెళ్ళి కాంపౌండ్ వాళ్ళకి అవతల ఉంటుంది అక్కడ కాయి ఉంటుంది ఆ కాయ ఆ కాంపౌండ్ వాళ్ళ అవతల వాళ్ళ ఇంట్లో పడుతుంది పడితే వాళ్ళు ఏం చేయాలి ఇది మన కాయ కాదు అని మనకి ఇచ్చేసేయాలి వాళ్ళు ఎవరు అదిగో నా కాయ వీడు అపహరిస్తున్నాడు అని మనం అనుకుంటాం ఇదంతా బంధం కాదు మరి ఇదంతా ఇదంతా జీవసృష్టి బంధహేతు చెట్టు బంధం కాదే వాళ్ళకి కాబట్టి నా చెట్టు అనేది జీవసృష్టి కాబట్టి జీవసృష్టి మాత్రమే బంధము నెంబర్ వన్ నెంబర్ టూ జీవసృష్టి ఎలా ఉంటుంది బయట యథార్థమైన వస్తువు రూపంగా ఉంటుందా లేక కేవలము బుద్ధి యొక్క కల్పన మాత్రమేనా అనే విషయాన్ని మనం చర్చించి ఏమైనా నిర్ధారించినాము అంటే కేవలము బుద్ధి యొక్క కల్పన మాత్రమే కాబట్టి జీవ సృష్టి బంధిస్తూ కానీ అది సత్యవస్తువు కాదు మరి సత్యవస్తువు కాబట్టి ఎలా బంధిస్తుందండి అనే దాన్ని కూడా మనం సెటిల్ చేసి సత్యము కాకుండా బంధిస్తుంది అనేక సందర్భాల్లో ఏది సత్యమో అది మనల్ని బంధించదు ఏది సత్యము కాదు అదే మనల్ని బంధిస్తూ కాబట్టి బంధిస్తున్న కారణంగా అది సత్యము అనే ఆర్గ్యుమెంట్ తప్పయా అది సత్యము కాకుండా కూడా మనల్ని బంధిస్తూ ఉంటుంది అని మనం తేల్చి చెప్పిన ఇప్పుడు దీని మీద పూర్వపక్షం ఏంటంటే ఓ అలాగా బుద్ధి యొక్క వికారము అంటే బుద్ధి చేత కల్పించబడినది ఏదో అదియే జీవసృష్టి అదియే బంధిస్తోంది అని అన్నావు కనుక దీనిని బట్టి మాకు ఒక మోక్షోపాయము మాకు తెలుస్తోంది ఏమిటా మోక్షోపాయము ఆ బుద్ధి కనుక సృష్టి చేయడం మానేస్తే ఇంకా బంధం ఉండదు బుద్ధి సృష్టి చేయడం మానేయాలంటే బుద్ధి కదలడం మానేయాలి అదే యోగము యోగ చిత్త వృత్తి నిరోధ యోగము అంటే మనస్సుని చిత్తము మనస్సు బుద్ధి అన్నీ ఒకే సెన్స్లో పడుతున్నానండి మీకు దాంట్లో ఉండే భేదాలు అవన్నీ ఈ టాపిక్ లో తీసుకురాకూడదు సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి కాబట్టి మనస్సు యొక్క సృష్టియే జీవ సృష్టి అదియే బంధము కదా మనస్సు సృష్టి లేచేయడం మానేసిందనుకోండి ఇంక బంధమే లేదు పిల్లవాడు బాగా అల్లరి చేస్తున్నాడు కాబట్టి ఇది ఒక పెద్ద న్యూసెన్స్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం ఓ కట్టిపుచ్చుకుని వాడిని ఎత్తి మీద కొట్టేస్తే వాడు స్పృహతత్వం పడిపోతాడు ఇంకప్పుడు అల్లరున్నదో మనకి సమస్య ఉండదు అది పరిష్కారం అలాగే బుద్ధి కల్పిస్తోంది జీవసృష్టిని బుద్ధి చేత కల్పించబడే ఈ జీవసృష్టి మనల్ని బంధిస్తూ ఉన్నది కాబట్టి ఈ బుద్ధిని దాన్ని నెత్తి మీద మొత్తేసి దాన్ని స్టన్ చేసేసి అది కదలకుండా చేసి పారేస్తే ఇక సంసార సమస్య పరిష్కారం అయిపోతుంది ఇంకా జ్ఞానం అక్కర్లేదు బుద్ధిని మొత్తమే పట్టుకోవాలి బుద్ధిని స్టన్ చేసి కాబట్టి అది యోగము హఠయోగము కాబట్టి కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే హఠయోగాన్ని పట్టుకోవాలి తప్ప ఈ ఆత్మా బ్రహ్మ ఆత్మవిజ్ఞానము ఇదంతా అనవసరం అని పూర్వపక్షం అర్థమైందండి ఇప్పుడు శ్లోకం బంధశ్చేన్మానసద్వైతం తన్ నిరోధే నామ్యభ్యసేగమే వా బ్రహ్మజ్ఞానే వద తదచ్చే మానసైతం మీకెక్కడైనా మానసం ద్వైతం అని ఉందా ఏమేమి ఉంటే అలా రెండు విడివిడిగా కూడా చెప్పుకోవచ్చు మానసం ద్వైతం అని కూడా చెప్పుకోవచ్చు కలిపి ఉంటే కలిపి చెప్పుకోవచ్చు నేనే సమస్య కాదు తత్ నిరోధేన శామ్యతీ అభ్యసేత్ యోగం ఏమా అత वदा ब्रह्मान कि बंध संसारबंधम मानसंत चेत मनस्सुत कबड़ीनावतमु अये पक्ष आंधम तत्व निरोधेना मनस्स यक्त निरोधमु మనస్సు అలాగా అది చెలిస్తూ ఉంటూ ఉంటే ద్వైతాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఆ ద్వైతం మనల్ని బంధిస్తూ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి మనం ఆ మనస్సు యొక్క చలనాన్ని ఆపేసేయాలి నిరోధం నిరోధము అంటే దాన్ని ఇంత కదలకుండా చేసేయాలి దానికి ఎవో టెక్నిక్స్ ఉంటాయి కదలకుండా చేసేయడానికి టెక్నిక్స్ ఉంటాయి వేసి పిల్లలు అల్లరి చేస్తుండే చేయాలి ఆ పిల్లాడికి చేతులు కాళ్ళు కట్టేసి దాంట్లో పడుకోబెట్టేసి ఉయ్యాలలో పడుకోబెట్టేసి ఆ ఉయ్యాలకి పొట్టను కూడా ఉయ్యాలకి తాడేసినట్టేట్టు కట్టేసి ఆ సంగతి మరిచిపోయి ఎక్కడికో పట్టింటికి విత్తనాలకి వెళ్తే వచ్చేప్పటికి వీడు స్పృహ తప్పు ఉంటే హాస్పిటల్లో అవుతూ ఉంటాయి కదా కాబట్టి అలాంటి పద్ధతి హఠయోగ పద్ధతి ఆ మనస్సుని మనం నిరోధం చేసేస్తే ఏమవుతుంది మనస్సు నిరోధం అయిపోతుంది మనస్సును నిరోధించడానికి అనేక మెథడ్స్ ఉన్నాయి హతయోగ పద్ధతులు లైక్ కుంభకము గాలి నిండా పీల్చేసి ఇంకా విడవకూడదు ఆ లోపల పెట్టేయాలి అప్పుడు ఆ ప్రెషర్కి ఇంకా మనస్సు లేదా గాలి బయటకు విడిచిపెట్టేసి ఇంకా లోపలికి పేల్చడం మానేసి విడిచి ముక్కు మూసేసుకుని ముక్కు మూసి కూర్చోవడం కదా ఇంకా గాలి లోపలికి వెళ్ళిన గాలి బయటికి రాదు బయటికి వెళ్ళిన గాలి లోపలికి రాదు అప్పుడు మనస్సు ఏమవుతుంది ఇంకా కదలదు ఇలాంటివి ఏమైనా చేస్తే అది పిల్లాడిని తాళ్ళేసి కట్టేసినట్టు అనమాట మనస్సును కనుక కదలకుండా కట్ చేయటం నిరోధము అంట ఆ విధంగా మనస్సును నిరోధించేస్తే అది కదిలితే కదా ద్వైతాన్ని సృష్టించడము బంధము అనేది అది ఇప్పుడు కదలనేయటం లేదు కాబట్టి ఆ ద్వైతం ఏమవుతుంది చల్లారిపోతుంది ద్వైతం చల్లారిపోతే బంధము ఉండదు ఇది బాగుంది కదా ఉపాయం అదే ఉపాయం చక్కటి ఉపాయం ఎండలు ఎక్కువగా ఉన్నాయి పొయ్యిలో కుడతలు పెట్టి మంట పెట్టి గిన్నె ధరని పెట్టి ఉడికిస్తుంటే ఉన్న వేడికి తోడు ఇంకా అదనపు వేడి వచ్చేస్తుంది అని ఒకటి ఇబ్బంది పడ్డాడు అయితే ఏం చేయాలంటే బడ్జెట్ నీళ్లు తీసుకొచ్చి ఆ పొయ్యిలో గుమ్మరిస్తే ఎప్పుడు నీకు ఇంకా ఈ వేడి రాదు అని సలహా చెప్పాడు శామ్యతి అపగట్నీ తీసుకొచ్చా పొయ్యిలో పోసేసాయి ఆ పొయ్యికి వెళ్లాడిపోయాయి భోజనం టైం అయింది భోజనం అయితే నీ ఇప్పుడు భోజనం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదో పద్ధతి హఠయోగ పద్ధతులు ఇలాగే కాబట్టి అంచేతనే ఇందాక నేను చెప్పిన యోగ సలహాను దీనికి అన్వయించదు అది వేరు అది ఆరోగ్యం కోసం చెప్పింది ఆ మాత్రం ఆరోగ్యానికి హఠయోగాన్ని వాడుకోవాలి ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని దానికోసం హఠయోగాన్ని వాడుకోకూడదు ఎనివే పూర్వపక్షం చూస్తున్నాము కాబట్టి ఆ విధంగా మనస్సు చల్లారిపోతే మనస్సు సృష్టించే ద్వైతం చల్లారిపోతుంది అప్పుడు బంధమే లేకుండా పోతుంది కదా ఓకే అత ఇందువలన యోగమేవా కఠయోగమును మాత్రమే అభ్యసేత్ అభ్యాసము చేయగలను కాబట్టి మనం ఏం చేయాలి ఏ కర్మయోగము అని చెప్పింది దాన్ని పక్కన పెట్టండి తర్వాత కర్మయోగం అంటే మీ ఇంట్లో మీరుండి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ ఈశ్వరుల్ని నిష్కామంగా ఆరాధిస్తే కర్మయోగం ఉంటుంది అది పక్కన పెట్టండి తర్వాత సన్యాసము ఆత్మజ్ఞానము ఇవన్నీ పక్కన పెట్టండి ఇది కూడా పక్కన పెట్టండి అది కూడా పక్కన పెట్టండి ఏ హృషికేశం వెళ్ళిపోయి అక్కడ యోగా స్కూల్స్ ఉంటాయి హృషికేశులు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి హఠ యోగా స్కూల్స్ వాళ్ళు యోగా స్కూల్ అంటారు తప్ప హఠ యోగా స్కూల్ అని ఆ హఠ అనేది రెండు మహాప్రాణవర్ణాలు పక్క పక్కన దాన్ని పలకడమే కష్టం వాళ్ళు యోగా స్కూల్ అంటారు హఠ యోగా స్కూల్ అన్నారు కానీ అది అవ్వడానికి హఠయోగమే ఎందుకంటే హఠ యోగా స్కూల్ అని పేరు పెట్టారనుకోండి యోగా అంటే ఏదో ఒక గొప్ప స్కూల్ అంటే తెలుస్తుంది జనాలకి హఠ అంటే ఏమిటో తెలియదు వాళ్ళు డిక్షనరీ వెరిఫై చేశారనుకోండి అప్పుడు ఆ పేరు చాలా విద్ధూరంగా తయారవుతుంది హఠ అనే పదం ఇప్పుడు చిన్నపిల్లలు అలా చేసుకో పెంకితనం చేసుకుంటే దాన్ని ఏమంటారు హఠము అంటారు కాబట్టి ఎవరిని పెంకితనం అనే అర్థంలో ఉంది అది ఇక్కడ ఉంది మీరు దాన్ని విమర్శ అప్పుడు దాని మీద కొంత నెగిటివ్ ఫీలింగ్ కనపడుతుంది కాబట్టి హఠశబ్దంలో ఆ ఇబ్బంది ఉంది అందుకోసం వీళ్ళు ఏం చేశారు హఠ అని మాత్రం డ్రాప్ చేశారు యోగా అంటారు యోగా అంటే అది ఎయిట్ ఇచ్చాచీ ఆ విధంగా ఈ స్కూల్స్ యోగా స్కూల్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆసనాలు వేస్తూ ఉంటారు తొంభై ఆరు ఆసనాలు ఒకడు వేస్తుంది నూట ఇరవై రెండు ఆసనాలు ఇంకొకటి వేస్తుంది ఆసనాలు వేస్తూ సో బ్రహ్మచరిగా ఉన్నప్పుడు జాయిన్ అవుతాను నేను ఎదుగుతున్నా కొంతమందిని సో కొంత నేను కూడా కొంత ఉత్సాహంగా ఆసనాలు వేశాను కొంతకాలం అన్నింట్లోనూ వేలు పెట్టాను నేను నేను వేలు పెట్టలేదు దాన్ని చూసి విదిలిపెట్టం తప్ప చూడకుండా అదేమీ విధులు పెట్టలేదు ఎనీవే సో భగవంతుడు అంతగా తిప్పి తిప్పి తిప్పి ఆకలికి పోయి పంచదశలో పడేసాడు తీసుకొచ్చాడు బానే ఉంది బానే ఉంది సో ఈ ఆసనాలు యాభై ఆసనాలు వేయడం తొంభై ఆసనాలు వేయడం ఋషికేశ్లో బ్రహ్మచారి నా చుట్టూ తిరుగుతూ నా దగ్గర వ్యాకరణం అనేది చదువుకుంటూ ఉండేవాడు సంస్కృత సాహిత్యం అతనికి ఎన్ని ఆసనాలు అంటే వృష్టికాసనం వేయాలంటే రోడ్డు మీద వృష్టికాసనం వేసేస్తారు ఇలా ఇలా నడుచుకుంటాం మీరు కూడా సమానంగా నడవలేరు వృష్టికాసనంలో అంత బాగా వేసి ఈ విధంగా ఆసనాలు వేసుకుంటూ ఇదే మోక్షాన్ని ఇస్తుందా అన్నట్టుగా ఉంటారు వాళ్ళు అది సరికాదు కానీ ఇక్కడ వాళ్ళు అదే సజెస్ట్ చేసుకున్నాడు ఆసనాలు ప్రాణాయామం చేసేస్తే ఇంకా మనస్సు ఫిక్స్ అయిపోతుంది కదలకుండా అయిపోతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి ఇందువలన యోగమునే అభ్యసించాలి హఠయోగాన్ని అభ్యసించాలి చాలా స్కూల్స్ ఉన్నాయి హఠయోగ స్కూల్స్ ఉన్నాయి మీకు ఉన్నాయని మీకు అనిపించకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు హఠశబ్దాన్ని వాడకపోవడమే కాదు కానీ మీరు సాహిత్యం చూసినట్లయితే ఈ హఠయోగ ఆసనాలన్నింటినీ డిస్క్రైబ్ చేసిన సంస్కృత గ్రంథము దాని పేరు యొక్క తెలుసునండి హఠయోగ ప్రదీపిక దాని పేరు యోగి రోగై ప్రముఖ్యత యోగం చేసేవాడు రోగముల నుండి విముక్తితో గుణం అది కరెక్ట్ దాంట్లో ఏం సందేహం హఠయోగ ప్రదీపిక నా దగ్గర ఒక స్వామి నా దగ్గర వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ ఉండేవాడు అమెరికాలో తల గొప్పవాడు అతను యుగశ్లేవి అని యుగశ్లావిగా అతను వేదాంతాన్ని అధ్యయనం చేసేవాడు సన్యాసి తల గొప్పవాడు మీరు ఆశ్చర్యపోతారు సన్యాసి ఉంటే ఇలా దండం పట్టుకుని ఉంటాడని అనుకుంటారు చాలా విస్తారంగా లోకంలో సన్యాసాశ్రమం ప్రచారంలో ఉంటుంది ఎంతోమంది సన్యాసులు మీకు కనపడతారు విదేశాల్లో కూడా ఉంటారు ఆయన బాగా సంస్కృతంలో నా దగ్గర అభ్యాసం చేస్తూ ఉండేవాడు సో అతనికి వాళ్ళ గురువు గారు ఓ అప్పచెప్పారు ఏమిటది హఠయోగ ప్రదీపికను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయి అనే పనిని పెట్టారు అంటే అతను నా దగ్గరికి వచ్చాడు రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు ఒకటి తనకి ఒకటి హఠయోగ ప్రదీపు ఇది నాకు ఇచ్చాడు ఇది మీరే ఇంకా నాకు మీరు రిటర్న్ చేయక్కర్లేదు నేను ఈ పైన ఈ హఠయోగ ప్రదీపకు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను మీరు నాకు హెల్ప్ చేస్తూ ఉండాలి నేను వద్దే చెప్పాను మరి నన్ను చేయమన్నారంటే చేస్తే చెయ్యి నువ్వు నన్ను మాత్రం దీంట్లోకి లాగకు నేను వేదాంతాన్ని కట్టుబడి ఉన్నాను ఇప్పుడు ఈ హఠయోగ ప్రదీపు కానీ దీంట్లోకి నేను ప్రవేశించను వేదాంతమే పట్టుకున్నాము వేదాంతానికి సపోర్టివ్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి అవేటి వ్యాకరణము కాబట్టి వ్యాకరణ అని చెప్తాను అంతే తప్ప హఠయోగ ప్రదీపిక ట్రాన్స్లేషన్ అనే పని నేను చెయ్యను ఎందుకంటే నేను ఆ సిస్టమ్నంతా మళ్ళీ స్టడీ చేసి అర్థం చేసుకుని ఆ పరిభాషలు ఆ నామినిక్ లేచారు అదంతా స్టడీ చేసిన నాది ఒక పెద్ద కార్యక్రమం ఇప్పుడు అందుకంటే ఏదైనా ఒక పుస్తకం తయారవుతుందంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ తప్పు లేకుండా రావాలి కదా రేపొద్దున అతని ఏదైనా తప్పు రాసాడనుకోండి అది ఎవరిలో హఠయోగం బాగా చదువుకున్న వాళ్ళు ఆ పండితులు ఉంటారు వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు పాయింట్అవుట్ చేస్తే ఆయన నన్ను పాయింట్అవుట్ చేస్తారు ఏమన్నా మీరు అలా చెప్పారు ఇది కరెక్ట్ కాదుట అవును ఆయన నేను నాలుగు తరచుకోవాల్సి వస్తాను కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడడం కోసం నేను ఆదినిష్ఠురమే మంచిది అతను చాలా మంచివాడు నేను నో అన్నా అతను ఏమనుకోడు కాబట్టి నా వల్ల కాదయ్యా అని ముందే చెప్పేసి కాబట్టి ఈ కథంతా ఎందుకు చెప్పారంటే సంస్కృత సాహిత్యంలో దాన్ని హఠయోగం అనే శబ్దంతో వాడతారు హఠయోగం ప్రవక్ష్యామి అని మొదలవుతుంది అయితే ఈ హఠయోగాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేశారు ఆ హఠ అనే శబ్దాన్ని చాలా కన్వీనియంట్ గా తొలగించి పెట్టారు ఇది బాగులేదురా ఆధునిక కాలంలో ఎందుకంటే వీళ్ళందరూ బుద్ధిమంతులు ఈ కులాడు రెండు ఈ మోడర్న్ టైమ్స్ లో వీళ్ళు ప్రతిదాన్ని విమర్శ చేస్తారు మూర్ఖంగా ఫాలో అవ్వరు మూర్ఖంగా ప్రతిదానికి దూడు బసవన్న తలువు పాలంటే మీరు ఒకటి రెండు తరాలు వెనక్కి పోవాలి ఆధునిక కాలంలో ఫాలో అవ్వాలి ప్రతిదానికి వాళ్ళు పరిశీలన చేస్తారు కాబట్టి హఠ అనే మాటను వీళ్ళు కన్వీనియంట్ తొలగించారు సో ఎనీవే ఈ కథంతా కోసం చెప్పాను కాబట్టి ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే హఠయోగాన్ని మనం అభ్యసిస్తుంటే మోక్షం వచ్చేస్తుంది బ్రహ్మజ్ఞానేనా ్రహ్మజ్ఞానముతో కిం పని ఏమి వదా చెప్తు కాబట్టి మందు మందు తలకి పోటొస్తే మందు మోకానికి వేస్తే ఎలా గుర్తుంది తలకి నొప్పు ఉంటే తనకే మందు వేయాలి కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటి మనస్సు యొక్క చలనమే సమస్య కాబట్టి మనస్సు యొక్క చలనాన్ని కనుక ఆపేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని ఇది హఠయోగ ప్రక్రియ సో కాబట్టి ఈ ప్రక్రియ అది పూర్వం కాబట్టి బ్రహ్మజ్ఞానం ఎందుకు ఒక ఆయన ఉన్నారు ఆయన హఠయోగం వారు నేను ఆయన ఎదుగుదాను ఆయన ఏమన్నారంటే ఎందుకంటే భగవద్గీత ఆయన భగవద్గీతనే అటాచ్ చేసినారు సార్ ఇంత లావు పుష్పమోహట తట్టుకుంటారు అది ఈ దగ్గర నుంచి అత్త దాకా చదివేస్తే మోక్షం వచ్చేస్తుందని మీరు అనుకుంటూ ఉంటారు అలాగే వస్తుంది మోక్షం సూర్య నమస్కారాలు చేస్తే మోక్షం వస్తుంది సూర్యనమస్కారాలు చేయాలి శీర్షాసనం వేయాలి అప్పుడు మోక్షం వస్తుంది తప్ప తర్వాత యోగనిద్రని అభ్యాసం చేయాలి యోగనిద్ర ఇంకా ఉన్నాయి ప్రాణాయామాలు కుంభకం పూర్ణం రేచకం ఇత్యాది ప్రాణాయామాలను చేయాలి అప్పుడు మోక్షం వస్తుంది అప్పుడేమవుతుందంటే ఆ కుండలిని శక్తి పైకి వేస్తుంది అసలు కుండలిని అంటే ఏమిటో తెలిసిందండి మీరు ఈ కుండలిని ఇంతటి థియలాజికల్ ఉపాసనలను థియాలజీ బేస్డ్ ఉపాసనలను వాటన్నిటినీ మీరు పక్కన పెట్టగలిగితే ఆర్ యూ రెడీ ఫర్ దా ఎందుకంటే దాని బేసిస్ మీద చాలా సాహిత్యం డెవలప్ అయిపోయింది కొన్ని వందల పుస్తకాలు వచ్చేసాయి సమాజంలో అదంతా విస్తారంగా ప్రవహించేసి అందరినీ కండిషన్ చేసి పారేసింది పీపుల్ ఆర్ డీప్లీ కండిషన్డ్ బై దిస్ దాంతో ఇప్పుడు ఏది చెప్పాలన్నా మీరు ఆ కండిషన్లను అంతనే ఓవర్కమ్ చేసి చెప్పాలి సో సో మీరు అర్ యూ రెడీ ఫర్ గ నేను మిమ్మల్ని అడుగుతున్నా హర్ రెడీ ఫర్ గఫ్ ఆర్ రెడీ టు ఓవర్కమ్ ఆల్ దట్ కండిషన్ మీకు చిన్న సింపుల్ ట్రూత్ చెప్తా అప్ సర్పెంట్ అన్నట్టు చూసారా తెలుసనా హెలిక్స్ డిఎన్ఏ హెలిక్స్ దట్ ఈస్ వర్ డీటైల్స్ డిఎన్ఏ హెలిక్స్ ఎప్పుడైనా పేరు క్రోమోజోన్ స్ట్రక్చర్ మనిషి జీవితం అంతా దాని నుంచి వస్తుంది ఆ క్రోమోజోన్ స్ట్రక్చర్ ని ఎలాగ కనిపెట్టారు పేరు వ్యాక్సన్ అండ్ క్రీక్ అనే ఇద్దరు సైంటిస్టులు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ని కనిపెట్టి వాళ్ళు నేచర్ అనేటువంటి సైన్స్ పత్రికలో ఒక పేపర్ ఒకటి ప్రకటించారు అది ఎలా కనిపెట్టారో చెప్పమంటారా అంటే మరి మీకు తెలుసుండానికి తెలియకపోతే చెప్తున్నా కదండి ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ వన్ ఆఫ్ దీపుల్ నాకు గుర్తు ఎందుకంటే నేను ఆక్స్ఫర్డ్ వెళ్ళాను కేంబ్రిడ్జ్ వెళ్ళాను నాకు ఏదో గుర్తు లేదు ఆ ఆక్స్ఫర్డ్ కి వెళ్ళే దారిలో ఒక చిన్న వీధి ఉన్నది విగో టూ ఉంటాయి సనట్ వీధి ఆ వీధిలో నడిచి వెళుతుంటే అక్కడ ఫుట్పాత్ ఉంది ఫుట్పాత్ ఫుట్పాత్ లాగే ఉంటుంది ఫుట్పాత్ ఆక్రమించాలి ఫుట్పాత్ ఫుట్పాత్ లాగే ఆ ఫుట్పాత్ వస్తుంది అక్కడ ఒక ఎలక్ట్రిక్ స్తంభము దానికి దీపము ఉంటాయి అక్కడ ఒక బోర్డు రాసి ఉంటుంది ఏమని మిస్టర్ క్రీక్ డాక్టర్ క్రీక్ అనే ఆయన ఇక్కడ నిలబడి అలా ఆకాశంలోకి చూస్తూ ఆలోచించి ఇలా కాయిల్డ్ సర్పెంట్ లా అని ఆయనకి ఐడియా ఇక్కడ వచ్చినది ఇంక్యూటివ్ వచ్చింది ఆయన నడిచి వెళ్తూ ఆ పోల్ దగ్గరకు వచ్చేప్పటికీ ఆలోచిస్తూ ఆయన రిసెర్చరు రిసెర్చ్ చేసుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ నడిచిపోతున్నాడు ఇంటికి అక్కడికి వచ్చేప్పటికీ ఆలోచన వచ్చింది అరే డిఎన్ఏ డిఎన్ఏ స్ట్రక్చర్ మీద రిసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు ఈ డిఎన్ఏ బహుశా ఇలాగ కాయిల్డ్ సర్పెంట్ లో ఉంటుందేమో అని హెలిక్స్ డబుల్ హెలిక్స్ డబుల్ హెలిక్స్ అంటే ఇలాంటి కాయల్ని మళ్ళీ దాని కరస్పాడి కాయలు పెడితే డబుల్ హెలిక్స్ అప్పుడు సర్పెంట్ డబుల్ హెలిక్స్ లో ఉంటుందేమో అనే ఆయనకి ఐడియా వచ్చింది వస్తే ఆ ఐడియా వాజ్ అ సచ్ టర్న్నింగ్ ఐడియా అక్కడ నిలబడిపోయాడు ఆయన అలా చూస్తే నిలబడిపోయాడు వెంటనే ఎస్ ఇది కరెక్ట్ ఆయనే అని ఆయనకి తోచింది వెంటనే ఏం చేశాడో తెలిసిన వెనక్కి ల్యాబోరేటరీకి వెళ్ళిపోయాడు ఇంకా రూమ్కి వెళ్ళలేదు వెళ్ళిపోయి వాడితో మాట్లాడి వితిన్ వన్ మంత్ ఆ డీటెయిల్స్ ని ఫిల్ అప్ చేసి ఓ పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు నేచర్ కి పంపించారు నేచర్ అనే జర్నల్లో నేచర్ లో ఎంత పేపర్ తెలుసిన వన్ అండ్ హాఫ్ పేజెస్ నేచర్ పేపర్ మీరు జర్నల్ ఎప్పుడన్నా చూస్తే తెలుస్తుంది ఒక పేజీలో ఇటు రెండు లైన్స్ రెండు పార్ట్స్ కింద ఉంటుంది మధ్యలో గ్యాప్ తోటి ఇటు ఇటును అలాంటిది ఇటు ఒక లైను ఫుల్ లెంగ్త్ ఇటువైపు హాఫ్ అంటే పేజీలో త్రీ ఫోర్త్ వన్ అండ్ హాఫ్ కాదు త్రీ ఫోర్త్ ఆఫ్ ఎ పేజ్ పేపర్ This is the structure of DNA. Adi mana biology ne, revolution rest chaste la, this in the paper. Dhani ki within ten years a paper ki noble pride is chal. A paper kaya? Adi paper ho. Dhani ki noble pride is chal. A DNA ne, a matani mana rishalu kail of serpent ka bhavana chasaya. Kundalini. Ani bhavana chasaya. అయితే ఋషులు ఈ విధంగా భావన చేశారు దీన్ని ఇది కాయిల్డ్ ఆఫ్ సర్పెంట్ అనేది ఒకటి భావన చేశారు దీన్ని సైన్స్ వాళ్ళు పరిగణనలోకి తీసుకోవాలి దీంట్లో ఏదో రహస్యం ఏమిడి అని వివేకానంద స్వామి చర్యలు చెప్పాడు అంటే ఋషుల యొక్క విషను వివేకానంద స్వామి దారిని నోటీస్ చేయడము ఆ సైంటిస్టుల యొక్క విషను అన్నీ కోయిల్ చేయడం ఇప్పుడు మనకు ఏమైపోయింది ఆ సైన్స్ దృక్పథం పోయింది కాయిల్డ్ ఆఫ్ దాని గురించి ఉన్నటువంటి అసలైన అవగాహన గాలికి అక్కడ నిజంగా ఓ పాము ఒకటి కూర్చుంటుందని వీళ్ళు అనుకుంటారు నిజంగానే ఓ పాము ఒకటి కూర్చొని ఉంటుంది ఆ పాముని మీరు ధ్యానం చేస్తే మీరు స్వర్గలోకానికి వెళ్తారు ఈ లోకానికి వెళ్తారు ఆ లోకానికి వెళ్తారు ఆ పాము కనుక పైకి లేచినట్లయితే మీకు ఈ సిద్ధి వస్తుంది ఆ సిద్ధి దాన్ని ఒక థియాలజీ చుట్టూ దాని చుట్టూ నిర్మాణం చేసి ఆ కుండలిని పేరు మన దగ్గర ఉంది కానీ దాని సైంటిఫిక్ స్పిరిట్ ని మనం పోగొట్టుకుని మనము వీఆర్ స్టక్ విత్ అవర్ థియాలజికల్ బిలీఫ్ బేస్డ్ లెటర్ ఈ రకంగా ఆ థియలాజికల్ థియాలజీ వల్ల మన సైంటిఫిక్ స్పిరిట్ అంతా కూడా కప్పుబడిపోయి మనం ఏ సిస్టమ్స్ లో పడి గెలిగెలాడో ఉండే పరిస్థితి వచ్చింది ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే హఠయోగాలో భాగం ఏమిటి ఈ కుండలని పైకి లేపడం ఇదంతా కూడా ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్షన్ ఆఫ్ ది హఠ యోగ వాళ్ళు ఏమంటారంటే మీరు యోగాసనాలు చేసి యోగ నిద్రలను అనుష్ఠించి మీరు ఆ కుండలని పైకి లేపి దాన్ని కొంచెం పైకి కొంచెం పైకి అలా పైకి లేవదీసి లేవదీసి దాన్ని బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకొస్తే అక్కడ మీకు మోక్షం వస్తుంది అని చెప్పి ఆ తర్వాత దీంట్లో ఇంకో పెద్ద ఇంకో పెద్ద సమస్య ఏమంటే నేను సమస్య అంటున్నా కావ్యకంఠ గణపతికుని మోసము అన్నారు సమస్య నేను అంటున్నా ఇంకో సమస్య ఏమిటంటే ఈ కుండలి బయట మోక్షం వస్తుంది తప్ప ఈ ఆత్మ జ్ఞానము ఈ విచారము అక్కర్లేదు అని ఒక వర్గం అలాదే అదిపో వెయ్యి రూపాయలు ఇస్తే కొండలన్నీ లేవ కొడతామని ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా ఇమోషనల్ గా అంటే కొండల నీ లేకపోతా అంటే ఇప్పుడు మీరు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చారనుకోండి ఆయన దాని చుట్టూ ఒక బిలీఫ్ సిస్టమ్ బిల్డప్ అయి ఉంటుంది ఇదంతా కూడా ఆ వ్యక్తి హైలీ కండిషన్డ్ అయ్యి ఉండాలి హైలీ కండిషన్డ్ అయి ఉంటాడు సో అది ఎలాగంటే మీకు అంటే చాలా నేను కొంచెం డైట్గా సహజం నాకు అర్థం అవుతూనే ఉంది బట్ ఎనీవే ఒక టాపిక్ మొదలుపెట్టాను కాబట్టి దాన్ని కన్క్లూషన్ తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాను యుఎఫ్ఓ అని ఒకటి ఉంది ఎప్పుడైనా వెళ్ళాగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ దీని మీద రిసెర్చ్ చేసి యుఎఫ్ఓ is seen by those who believe in UFOs. That's how I'm going to talk about it. UFOs are not going to kill anyone. In other words, in Arizona deserts, army people will tell us, Are you UFOs? I've got a wheel to drop, a wheel to pump into one day, a missile or another. Army people will tell us so. That's how many UFOs are going to kill anyone. కానీ అమెరికాలో గ్రూప్ ఉంది వాళ్ళకి యూఎఫ్ఓని వాళ్ళు నమ్ముతారు వాళ్ళకి అప్పుడప్పుడు ఆ డెజర్ట్లో యుఎస్ఓలు కనపడుతూ ఉంటారు అదేవిధంగా ఈ కుండలి నమ్మి వాళ్ళకి ఆ కుండలి కనపడుతూ ఉంటాయి ఇది గట్టి పాయింట్ అంటే మనిషి యొక్క కండిషనింగ్ అంత బలంగా ఉండాలి ఈ యోగా కండిషనింగ్ కాబట్టి ఈ యోగం వల్ల మోక్షం వస్తుంది తప్ప ఈ బ్రహ్మజ్ఞానం వల్ల మీకు మోక్షమే వస్తుంది బ్రహ్మజ్ఞానం అంటే ఆయన నీ వారా యోగా ఆయన ఈ అట్ట నుంచి అట్ట దాకా గీత చదివితే నీకు ఏమొస్తున్నాయా ఇప్పటికీ ఎన్నిసార్లు చదువుకుంటావు ఈ అక్క నుంచి ఈ దాకా అట్ట దగ్గర మొదలెట్టడం ముందట్ట దగ్గర మొదలెట్టడం వెనకాల అట్ట దాకా వెళ్ళిపోతూ ఉండడం భగవద్గీత ఈశావాసోపనిషత్ కఠోపనిషత్తు అక్క నుంచి అక్క అత్త నుంచి అక్క దాకా ఏమొస్తుంది మీకు ఉండలని ఉంది తప్ప కొండలన్నీ వేసుకుందా పైకి అక్కడి నుంచి అట్టదా చదివితే లేవదు కదా అనేప్పటికీ విని వాళ్ళు ఏమనుకుంటారు అవును కాబోలనుకుంటాను దాని మీద బోల్డ్ లిటరేచర్ దీంట్లో ఇంకో సమస్య అన్నాను నేను కావ్యగణ గణపతి మోసం అన్నారు అదేమిటంటే శంకర భగవత్పాదల్ని దాంట్లో పెట్టేసి తీసుకెళ్ళి చంద్రభగత్వాదులు ప్రశ్నోపనిషద్ భాష్యం రాశారు ఈశావాస్యోపనిషత్ భాష్యం రాశారని జనాలకి తెలియని కూడా తెలియదు వాళ్ళకి తెలిసిందది ఏమిటంటే సౌందర్యలహరి ఆయన రాశారు ఆయన రాయలేదు పాపం ఆయన ఆయన ఎరగలే ఎరగడు ఈ సౌందర్య లహరి అంటే ఎక్కడ ఒక్క మాట వరసరికి కూడా ఆయన అనలేదు సౌందర్యలహరి అని సౌందర్యలహరి ఎవడో శంకరాచార్యులు రాసి ఉంటారు చాలా మంది శంకరాచార్యులు ఉన్నారు దాంతో ఏమైంది మన పీఠాలు మఠాలు కూడా ఆయనకే అపాదించేసి శంకరుడే ఈ సౌందర్యా రాశాడని శంకరుణ్ణి ఒక రకం తాంత్రికుడి కింద తయారు చేశాడు తంత్రంలో చాలా రిప్రహెన్సిబుల్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి అంచేతను దేర్ వాజ్ దేవర్ ఒబలైజ్డ్ టు డివైడ్ తంత్ర ఇన్ టు దక్షిణ అండ్ వామ దేవర్ ఒబలైజ్డ్ ఎందుకంటే కొన్ని ప్రాక్టీసెస్ ఎంత అధ్వానంగా ఉన్నాయంటే వాటిని బుద్ధిమంతుడు ఎవడు ఆ దడిదాపులకు వెళ్ళడానికి వీరు లేనంత అధ్వానంగా ఉన్నాయి కొన్ని ప్రాక్టీసెస్ కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఈ శంకరాచార్యుల్ని ఆ వామతంత్రం నుంచి మనం కాపాడి దక్షిణ తంత్రంలో ప్రతిష్ఠిస్తే సరిపడుతుంది అని అంటే బినాయిన తంత్రాలో ఆయన్ని ప్రతిష్ఠించి మోస్ట్ డేంజరస్ తంత్రాల నుంచి ఆయన్ని పక్కన పెట్టారు ఆ మాత్రం చేశారు అందుకే మనం మెచ్చుకోవాలి అయితే కొన్ని కథలు దానికి ఇప్పుడు శంకరాచార్యులు ఎవడో శాస్త్రీయలు ఎత్తుకుపోయాడు అప్పుడు పద్మపాదాచార్యులకి నరసింహస్వామి పూనేడు పూనె ఈ పూనకాలం చూడండి పూనకం అంటే ఏమిటండి పూనకం అంటే అది ఒక సైకలాజికల్ డిసార్డర్ అని మీకు తెలుస్తూ ప్రతి ఏడాది బోనం దగ్గర రంగం అనేది పూనకం ఉంటుంది ఇట్స్ అ సైకలాజికల్ డిసార్డర్ ఇది ఆ పూనకం వాళ్ళకి వస్తుంది ఎవళ్ళకి పూనకం వస్తుందని మనందరం ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళకే వస్తుంది అది లైక్ యుఎఫ్ఓ లాంటిది అది అది ఈ శాస్త్రంలో పెట్టి పద్మపాదాచార్యుడికి పూనకం వచ్చి శంకరాచార్యుల్ని కాపాడి సింహ సోలంతో వాడిని ఆ శాక్టరీని తల తీసేసి అంటే ఇప్పుడు శంకరుడు చెప్పినటువంటి ఆత్మంటే దేహం కాదు అని మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇలాంటి పిచ్చి కథల్ని ప్రచారం చేసుకుంటూ అదే శంకరుడు అనేటువంటి స్థితికి మన వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఒక వెయ్యి సంవత్సరాలు ఆ శక్తిపాతం కూడా దాంట్లో అధపాతము శక్తిపాతం కానీ దాంట్లో భాగమేది ఈ సాహిత్యమంతా కూడా బ్రహ్మజ్ఞానానికి విరోధి ఈ పూర్వపక్షం సందర్భంగా నాకెందుకు చెప్పాలని పిలిచి ఒక పూర్వపక్షంతో పాటు ఇంకో మంది పూర్వపక్షాలు కూడా కలిపాడు కాబట్టి ఈ యోగం ఉంటుంటే కుండలి నీళ్ళు ఉన్నాయి యోగాసనాలు ఉన్నాయి శీర్షాసనాలు ఉన్నాయి ప్రాణాయామాలు ఉన్నాయి ఇవన్నీ వదిలిపెట్టేసి సంథింగ్ టు డూ సాధన మనం చేస్తున్నామనే తృప్తి కూడా కలుగుతుంది వాటిల్లో ఇది ఏముంది అక్కడి నుంచి అక్కడి వరకు ఈ బ్రహ్మజ్ఞానం ఉపయోగం ఏమున్నాయా చెప్పు అని పూర్వపక్షం ఓకే